కీర్తన మూడు వందల అరవై తొమ్మిది ఎంత విచారించుకున్నా నిధియేతత్వము హరి వంతుకు నీ కృపగలవాడే ఎరుగుహరీ నిన్ను నమ్మినట్టివాడు నిఖిల వంజుడుహరీ నిన్ను నొల్లనట్టివాడు నీరసాధముడు హరి మొన్ను దేవతలు నీకు మృక్కి బతికిరిహరి ఉన్న తిన సురులు నిన్నొళ్ళక హరి ఏపుల నీ పేరిట వాడిన్నిటా ధన్యుడు హరి నీ పేరొల్లని నిర్భాగ్యుడు హరి ఏపుల నిన్నును తించి గెలిచే నారదుడు హరి పైపై నిన్ను దిట్టి శిశుపాలుడు వీకెను హరి ఇట్ట నీ విచ్చిన వర మెన్నడు జదు హరి గట్టిగ నీవి అని వికపటములే హరి అట్ట శ్రీ వెంకటేశుడు అంతరంగుడూహరి ఉట్టిబడి కానకున్న వచ్చము దేహికి హరి